తగుంహ సమ్రాడేవా పూర్వంప ప్రఖ్యా సరే ఇంకేముంది ప్రశ్నలకి సమాధానం చెప్పను అని నిశ్చయం చేసి నేను వెళ్ళిన యజ్ఞవైక్య మహర్షి ప్రశ్నలకి సమాధానం చెప్పే పరిస్థితిని కొని తెచ్చుకున్నాడు ఆయన మొదటి ప్రశ్న వేయటం ప్రారంభించినాడు అది మొదటి మంత్రం సింపుల్గా ఉంది కదా ఇక శంకరుల సంబంధ భాష్యం జనకం హవైదేహం యాజ్ఞవల్ో జగామా అభిసంబంధ ఈ మధ్యకాలంలో ఎవళ్ళు తప్పులు లేకుండా ప్రింట్ వేయట్లేదండి అన్ని తప్పులే ఇక్కడికి వచ్చే దక్షిణామూర్తి స్తోత్రం అనే బుల్లు పుస్తకం ఉంటే చూశాను దాన్ని నిండా ఎవరో వేశారు వాళ్ళ ఉత్సాహానికి మనం మెచ్చుకోవాలి మొచ్చిపోతాం కదా కానీ ఉత్సాహం అంటే సరిపడదు కదా కరెక్ట్గా చేయాలి కదా సో మీకు దీంట్లో తప్పులు కనపడవు అందుకోసం అలా చెప్పారు జాత్యో ఎక్కడైనా తప్పులు కనపడితే దిద్దుకుందాం ఓకే శంకరులు ఏమంటున్నారంటే యాజ్ఞవల్క్యోహ వైదేహం జనకం హవైదేహం యాజ్ఞవులక్యో జగామా మొదలైంది చూసారా ఇత్య అని మొదలైనటువంటి ఈ భాగానికి అభిసంబంధ గడచిన ఉపనిషత్తుతోటి ఉన్న సంబంధమేమిటో ఇప్పుడు చెప్పబోతున్నాము అభిసంబంధ ఉచ్యతే అనర్థం చెప్పబోతున్నాము ఓకే అంటే ఈ ఈ బ్రాహ్మణము ఇది నాలుగో అధ్యాయంలో మూడో బ్రాహ్మణం అంటే రెండో బ్రాహ్మణం మొదటి బ్రాహ్మణం రెండు బ్రాహ్మణాలు వెళ్ళే అప్పటికే అక్కడ ఏం చెప్పారు దానికి ఇప్పుడు చెప్పబోయేదానికి ఉండే సంబంధమేమి అది చెప్పబోతున్నారు అభిసంబంధ అంటే క్రియ లేదు కదా క్రియ పెట్టుకోవాలి మనం అభిసంబంధ ఉచ్యతే చెప్పబడుతుంది విజ్ఞానమయ ఆత్మా సాక్షాత్ పరోక్షా బ్రహ్మా సర్వాంతరపరే మనిషి మూడు అంశాల యొక్క కలయికాన్ని మనం అనుకున్నాం ఎలిమెంట్ ట్రైపార్టైట్ ఎంటిటీ దీంట్లో ఆత్మ ఏమిటి దేహము మనస్సు ఆత్మ ఆత్మ అంటే విజ్ఞానమయ పురుష విజ్ఞానమయ ఆత్మ ఈ ఆత్మ ఈ ఈ ట్రైపార్టైట్ ఎంటిటీలో ఏ రూపంగా ఉన్నదో తెలిసినా విజ్ఞాన రూపంగా ఉన్నది విజ్ఞానఘన అని అనుకోండి అంటే చూడండి మీరు దేహం చేసి చూడండి దేహం మిమ్మల్ని తెలుసుకుంటుందా మీరు దేహాన్ని తెలుసుకుంటారా మీరు దేహాన్ని తెలుసుకుంటారా దేహమునకు తనంత తానుగా తెలియదు దేహోన జానాతి దేహము తెలియదు దేహానికి తెలియదు ఇప్పుడు నేను అనుకోండి నిద్రపోతే దోమలు కుట్టేయనుకోండి మీకు గాఢ నిద్రలో ఉన్నట్లయితే దోమలు కుట్టిన నొప్పి కూడా మీకు తెలియదు ఎందుకంటే దోమలు కుట్టినప్పుడు ఆ నొప్పి మీకు తెలియాలంటే స్పర్శ జ్ఞానము యాక్టివ్గా ఉండాలి స్పర్శేంద్రియము యాక్టివ్గా పనిచేయాలి మనస్సు యాక్టివ్గా పనిచేయాలి అప్పుడే మీకు దోమలు కుట్టిన సంగతి తెలుసుకుంది ఎవరికి తెలియదు ఇప్పుడు ఈ సర్జరీలోకి చేసేస్తారు ఎంత సర్జరీలు చేస్తారో తెలుసు ర్యాడికల్ సర్జరీస్ చేసి అంటే కొన్ని అంగాలని కోసేసి ముక్కల కోసి పక్కన పెట్టేసి మళ్ళీ కుట్టేసి ఇంటికి పొంది చేస్తారు మీకేమీ తెలియకుండా చేసేస్తారు వాళ్ళు ఎందుకంటే దేహానికి తెలియదు అయ్యో నన్ను కోసేస్తున్నారేమిటి అని దేహం అండు కాబట్టి దేహము అది జడము దేన్ని దేనికి తెలియదో అది జడము ఏది తెలుసుకుంటుందో అది చేతనం దేహము ఆత్మ కాబట్టి దేహము జడము ఆత్మ విజ్ఞాన ఘనము ఇక మనస్సు ఆత్మా దగ్గర కొంచెం ఇబ్బంది వస్తుంది దేహం దగ్గర తేలికే మనస్సు ఆత్మా దగ్గర కూడా మనస్సుకి తెలుస్తోందని అనిపిస్తుంది నేను అడుగుతా చెప్పండి మనస్సుకి తెలుస్తోందా మీకు తెలుస్తోందా మీకు తెలుస్తోంది మనస్సుకి తెలుస్తున్నట్టుగా అనిపిస్తుంది సందేహం లేదు యథార్థం అలా అనిపిస్తుంది కానీ నిజానికి మీకే తెలుస్తూ ఉంటుంది తెలియడం కాదు మీరు నిద్రపోయారనుకోండి మనసుకి తెలుస్తుందా తెలియదు కాబట్టి మీకు తెలుస్తోంది మనస్సు యొక్క చలనము కూడా మీకే తెలుస్తోంది మీరు కనుక తెలుసుకోకపోతే మనస్సు యొక్క చలనం కూడా తెలియకుండా అలా ఉండిపోతుంది ఇప్పుడు ఉదాహరణకి ఆలోచనలు చేసుకోండి ఏంటి ఏదో ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి ప్రయాణం చేయాలి ఈ పని చేయాలి ఆ పని చేయాలని ఏదో ఆలోచిస్తోంది ఆలోచిస్తుండే నేనేం ఆలోచనలను పట్టించుకోవడం మానేసి నేను నా స్వరూపంలో నిలిచి ఉన్నాను మహమస్సుని ఇప్పుడు మనస్సు ఏమైపోతుంది ఉండదు లేకుండా పోతుంది కాబట్టి తెలుసుకునేది మనస్సు కాదు మనస్సు కూడా తెలియబడేదియే అది కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలన్నా దేహము తెలుసుకునేది కాదు అని స్పష్టంగా తెలుస్తోంది మనస్సు కూడా తెలుసుకునేది కాదు అని తెలుసుకోవాలి ఇప్పుడు మీరు ఆలోచించండి ఒక గది చీకటి గది దాంట్లో అద్దం ఆ అద్దం చుట్టూ సామాను ఉన్నాయి చీకటి గది ఈ సామాను మీకు అద్దంలో ప్రతిఫలిస్తుందా ప్రతిఫలిస్తుందా ఎందుకంటే అద్దం ఉందిగా అద్దం ఉంది సామాను ఉంది ఇక్కడ అద్దం ఉంది ఇక్కడ ఇది పాత్ర ఉన్నది ఈ పాత్ర అద్దంలో ప్రతిఫలించాలి కదా ప్రతిఫలించాలి ఎందుకో తెలిసినా కాంతి లేదు కాంతి ఉంటేనే ప్రతిఫలిస్తుంది ఈ లోపల కిటికీ కొంచెం తెరిచారనుకోండి సూర్యకాంతి లోపల ప్రవేశించింది ఇప్పుడు అర్థం నెలమెల్లాడుతుంది ఆ నెలమెల్లాడే అర్థంలో పాత్రలన్నీ స్పష్టంగా ప్రతిఫలిస్తాయి కాబట్టి మీకు ఏమనిపిస్తుంది ఈ అర్థం చక్కగా నెలమెల్లాడుతో వీటన్నిటినీ తన ఎందు ప్రతిఫలింపచేసుకుంటోంది అని మీకు అనిపిస్తుంది అది యథార్థమే కానీ వాస్తవంగా ఆ మెరుపు అద్దాన్ని కాదు ఆ సూర్యకాంతి నుంచి వచ్చే అది అలాగే మనస్సు అర్థం వంటిది సూర్యకాంతి వంటిది ఆత్మ కాబట్టి ఆ మూడు మీకు స్పష్టంగా తేడాగా తెలుసుకుంటూ ఉండాలి దేహము మనస్సు ఆత్మ సో విజ్ఞానమయ ఆత్మ తర్వాత ఇప్పుడు దేహం ఇప్పుడు ఘటం ఉందనుకోండి ఘటం ఎలా తెలుస్తుంది ఇంద్రియం ద్వారా మనస్సు ద్వారా ఘటం తెలుస్తుంది ఏ మనస్సుతో కూడా సరిపడదు ఒకప్పుడు మనస్సు వెనుక ఉండే బుద్ధి ఎందుకు ఘట ఘటవాసన ఉన్నప్పుడే ఘటన తెలుస్తుంది కాబట్టి మనస్సుతో మనస్సు అనుకోండి మనస్సు ద్వారా ఇంద్రియము ద్వారా ఘటన తెలుస్తుంది ఏ మనస్సు ఇప్పుడు కళ్ళు మూసుకున్నాను అనుకోండి ఇప్పుడు ఇంద్రియం ఇంద్రియం తెలుస్తోంది ఇంద్రియం ద్వారా తెలియబడే ఘటన తెలియట కానీ ఇంద్రియం తెలుస్తోంది ఏది కళ్ళు మూతబడి ఉన్నాయి అని తెలుస్తోంది కళ్ళు చూచుటలేదు అని తెలుస్తోంది తెలిసిది ఎలా తెలుస్తోంది మనస్సు ద్వారా తెలుస్తుంది ఏమండి మనస్సులో గోళ ఉంది ఈ గోళ తెలుస్తోంది అది ఎవరికి తెలుస్తోంది ఆత్మ తెలుస్తుంది ఏమండి ఇప్పుడు ఈ తెలియడము ఎన్ని రకాలు మీరు గమనించండి ఘటపటాదులు ప్రత్యక్షంగా తెలుస్తున్నాయి ఏమండి చూపు వినికిడి మొదలైన ఇంద్రియములు మనస్సు ద్వారా తెలుస్తున్నాయి మనస్సు ఆత్మచైతన్యం ద్వారా తెలియబడుతోంది ఆత్మచైతన్యము చేత మనస్సు తెలియబడుతోంది మరి ఆత్మ చైతన్యము ఎలా తెలుస్తుంది అంటే తనంతతానుగా తెలుస్తుంది ఘటం తనంత తాను తెలుస్తుందా లేదు ఇంద్రియము తనంత తానుగా తెలుస్తుందా మనస్సు తనంత తానుగా తెలుస్తుందా తెలియదు తెలుస్తుందంటారు క్షణిక విజ్ఞానవాదు మనస్సు తనంత తానుగా తెలుసుకుంటుంది ఇంకా వేరే ఏమీ అక్కర్లేదు అంటారు క్షణిక విజ్ఞానవాళ్ళు ఓకే వాళ్ళ సిద్ధాంతం అలా ఉన్నది కానీ మనం ఏమంటాం చూడగా మనస్సును కూడా నువ్వు తెలుసుకుంటున్నావు కాబట్టి మనస్సు కూడా తెలియబడుతూనే ఉన్నది నేను అంటే చైతన్య స్వరూపుడనైను నేను దేని ద్వారా తెలియబడుతున్నాను దేని చేతనైనను తెలియ దేని ద్వారానైనాను తెలియబడ్డుటలేదు తనంత తానుగా తెలియబడుతూ ఉన్నది దాన్నే సాక్షాత్ వాణిని సూత్రం కూడా అలాగే సాక్షాత్ ద్రష్టరి సాక్షాత్తుగా చూచేదాని సాక్షి అనే పదాన్ని విధించారు ఆయన సాక్షాత్తుగా చూసి దానికి సాక్షాత్తుగా తెలిసేది ఆత్మచైతన్యం ఒకటే అలా చూసుకోండి ఆ సూత్రము అది కొంచెం చూసి చెప్తాను ప్రస్తుతానికి ఆ సూత్రం అలా ఉన్నది సాక్షాత్ ద్రష్టది పాణిని గారి సంజ్ఞ అంటే స్పెసిఫిక్ మీనింగ్ అని అర్థం సౌంజ్ఞంటే మనిషికి పెట్టుకున్న పేరుని కాదు ఇన్ ఏ కాంటెక్స్ట్ ఈ సాక్షి అనే పదాన్ని ఆయన విధించినారు సాక్షాత్ ద్రష్టది కాబట్టి తనంత తానుగా తెలిసేది ఆత్మ చాలామంది ఆత్మనగానే ఈ ఆత్మ ఏమిటో తెలియదండి మాకు మాకు ఆత్మజ్ఞానం లేదు అదేదో వశిష్టాది మహర్షులకే ఉన్నది మాకు లేదు అని అంటారు పొరపాటు మీకు ఆత్మజ్ఞానము లేదు అంటే అర్థం ఏంటి ఆత్మ పరోక్షమైపోయింది ఆత్మ పరోక్షం కాదు అపరోక్షం అలాగా అపరోక్షమా మాకు తెలుస్తూనే ఉందా తెలుస్తోంది ఎలా తెలుస్తోంది దేని ద్వారా తెలుస్తోంది ఈ దీపాలను చేసుకుంటే తెలుస్తుందా తెలియదు కొంతమంది అలా కూడా చెప్తారు కొంతమంది ఏమంటారంటే లోపల ఏదో ఒక దీపం ఆ శక్తిపాతము అలా వచ్చి ఆ శక్తి అలా బడబడబడ పడిపోయి పాతం అంటే పండుత పాతము అంటే పండుగుట శక్తిపా శక్తిపాతం ఎబో నుంచి కిందకు వస్తుందా కింద నుంచి ఎబోపులు అవుతుందా ఎబో నుంచి కిందకు వస్తుంది కాబట్టి శక్తిపాతము అధపాతం అవుతుంది కా ఇదా లేదా కాబట్టి అలా బడబడా ఏదో పడుతుంది శక్తి అలా పడుతుంది అని చెప్పారు అది శక్తి అయితే అవ్వచ్చు తప్ప ఆత్మండి దేహము కూడా కాదు మనస్సు కూడా కాదు అది పరోక్షమేమీ కాదు స్వర్గాదుల వల్లే గురువు గారు ముట్టుకుంటేనే అలా బడబడా పడేది అలాగేమీ కాదు అది మీరు ఏనాడు దానికి దూరంగా లేదు ఎప్పుడు మీరు అదేయే ఉన్నారు అని చెప్పడం కోసం అపరోక్షాత్ అపరోత్ అంటే అపరోక్షం అని అర్థం పంచమీ ఏకవచనంగా తీసుకోవద్దు అపరోక్షాత్ అపరోక్షం ఇత్యర్థ అని అక్కడ శంకరు రాశారు అక్కడ అయితే మాకు తెలుస్తూనే ఉందా ఎస్ మాకు తెలియనిది కాదా కాదు పరోక్షం అంటే తెలియనిది కాదు అపరోక్షం మరి అపరోక్షమా ఎలా తెలుస్తోంది స్వయంగా తెలుస్తోంది తనంత తానుగా తెలుసుకో సాక్షాద పరోక్ష విజ్ఞానమయ ఆత్మ సాక్షాద పరోక్ష అయితే బానే ఉంది ఓ ఆచార్యుడు అన్నారు ఆత్మ తెలిస్తే ఏమైందండి దేవుడు తెలియాలి కదా ఆత్మ తెలిస్తే ఏమైంది ఈ అరకొర ఆత్మ ఈ ఆత్మ తెలిస్తే ఎంత తెలియకపోతే ఎంత ఈ కావాల్సింది తెలియడం కాదు భక్తి కావాలి దేనికి తెలిసేం చేస్తారు నేను సంసారిని అయోగ్యుణ్ణి అభాగ్యుణ్ణి పాపాత్ముణ్ణి అని తెలిసింది ఇప్పుడు ఏం చేస్తావు కాబట్టి ఆత్మకి కావాల్సింది తెలియడం కాదు భక్తి కావాలి నేను దాసుణ్ణి అంటే ఇప్పుడు దారిలో పడ్డాడు వీడు అని చెప్పే ఆచార్యులు చాలామంది ఉన్నారు చూడాయా నువ్వు దేవుడు దేవుడు అంటున్నావే ఆ దేవుడి ఆత్మయు బ్రహ్మ అంటే ఇంత మేము మేము పూజ చేస్తున్నాం కదా అంటే నీకు తెలియకుండా మీ ఆత్మనే బయట ఒక మూర్తి రూపంగా పెట్టుకుని మీరు పూజ చేస్తున్నారు స్వామి వివేకానంద అంటాడు అలా వర్షిప్ అన్నోయింగ్లీ దేర్ ఓన్ హిడెన్ సెల్ ఇండియా అవుట్ సైడ్ ఫార్ కాబట్టి మనకి తెలియనంత వరకు ఈశ్వరుడు తెలిస్తే కాబట్టి తెలియని తెలియకుండా ఉండిపోయిన ఆత్మకే ఈశ్వరుడని పేరు చక్కగా తెలుసుకున్న ఈశ్వరుడికే ఆత్మ అని పేరు అజ్ఞాత ఆత్మ ఈశ్వర ఇచ్చే కాబట్టి బ్రహ్మంటే అక్కడెక్కడో దూరంగా ఉంది లేకపోతే ఏదో అక్కడ ఉంది అన్న ఇది వేదాంతం ఇది పురాణం కాదు పురా లేకపోతే ఇది లేకపోతే ఇప్పుడు ప్రయాగ మహాత్మ్యం ఉందనుకోండి ప్రయాగ మహాత్మ్య ఖండ అని సాంద పురాణం అంతర్గతంగా ఉంది ప్రయాగ ఖండ దాన్ని పురాణం చెప్తే పదిహేను రోజులు చెప్పచ్చు దాంట్లో మీకు దేవుడు ఎక్కడ ఉంటాడు ప్రయాగలో ఉంటాడు ప్రయాగలోనే ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ ఉండడు ప్రయా అది ప్రయాగఖండ కాశీఖండ దేవుడు ఎక్కడుంటాడు కాశీలో ఉంటాడు భీమేశ్వర ఖండ ఎక్కడుంటాడు దక్షారామలో భీమేశ్వర రూపంగా ఉంటాడు అది పురాణం అది ఇది పురాణం కాదు ఇక్కడ దేవుడు ఇలాగే ఉంటాడు అయితే మన వాళ్ళు ఏం చేశారంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేయడం ప్రారంభించారు పురాణం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గొడుగు పట్టేయటం వేదాంతం దగ్గరికి వచ్చినప్పుడు ఈ గొడుగు పట్టేయటం వీడికి దండము బుడు బసవన్న వాడికి దండం బుడు బసవన్న వీడికి ముప్పావల దక్షిణ వాడికి రూపాయి పావుల ఇచ్చేసి వీడు తన డబ్బులు భద్రం చేసుకుని లెక్క పెట్టుకుంటూ ఇంటో అంటే సంసారులు ఎంత క్లెవర్గా ఉన్నారన్న దానికి నేను మీకు దృష్టాంతం చెప్తున్నాను అదే అలాగే అభివృద్ధి ఉండదండి దట్ ఈస్ నాట్ హౌ యూ ప్రోగ్రెస్ నువ్వు దేనికోవడానికి కమిట్ అవ్వాలా కర్లేదా ఏ కమిట్మెంట్ ఒక్కర్లేదు ఏ ఎండకా గుండ గొడుగు పట్టేసుకుంటే సరిపడుతుందా అలాంటి అతి విలుగుదేట్లు వర్కౌట్ కావచ్చు ఇక్కడ దేవుడంటే ఆత్మరూపంగానే ఉంటాడు ఇక్కడ దేవుడు ఇక్కడ దేవుడు అలాగే ఉంటాడు ఈశ్వర సర్వభూతానా ఈ టైప్ దేవుడు ఇక్కడ ఆ దేవుడు లోపల జ్ఞానరూపంగా ఉన్నాడు కాబట్టి ఆయనే బ్రహ్మ లోపల ఎక్కడ ఉన్నాడు సర్వాంతర ఏవ ఉన్నాడు అంటే సర్వమునకు లోపల ఉన్నాడు సర్వమంటే ఏమిటి ఘటపటాదులు తీసుకో ఘటపటాదులు వాటి వాటిని తెలుపులు చేసే జ్ఞానం కంటే భిన్నంగా లేవు ఘటము ఘటజ్ఞానం కంటే విలక్షణం వ్యతిరిక్తంగా లేదు ఘటజ్ఞానం కంటే తేడాగా బయట ఏమీ లేదు కాబట్టి ఘటము ఘటజ్ఞాన రూపంగా ఉన్నది ఘటజ్ఞానం ఎలా వచ్చింది ఇంద్రియ రూపజ్ఞానంలో అంతర్గతం అవుతుంది ఘటం అంటే రూప రూపు కదా కన్నుతోటి తెలిసే ఇంద్రియ జ్ఞానంలో ఘట జ్ఞానం అంత అంతర్గతము అంటే ఘటజ్ఞానం కంటే రూపజ్ఞానము అంతరము అంతరము ఇన్నారు రూపజ్ఞానం కంటే వృత్తి జ్ఞానము అంతరము వృత్తి జ్ఞానం కంటే వాసనాజ్ఞానము అంతరము బుద్ధి ఎందుండే ఘటవాసన అదే అంతరము ఘట వాసనాజ్ఞానం కంటే అహం జ్ఞానము అంతరము ఎందుకంటే ఘట జ్ఞానము ఒక సెల్ఫ్ కాన్షియస్ పర్సన్కి కలుగుతుంది సెల్ఫ్ కాన్షియస్ ఇండివిజువల్కి కలుగుతుంది ఘట జ్ఞానం కాబట్టి వాసనా జ్ఞానము కంటే అహం జ్ఞానము అంతరము దానికంటే కూడా అంతరము శుద్ధ చైతన్యము అంటే అహం అనే కదలికలేని చైతన్యము ఇప్పుడు తెలుసుకోవడంలో రెండు లెవెల్స్ ఉన్నాయి ఒకటి నేను అనే తన మీద జ్ఞాతృత్వాన్ని పెట్టుకుని తెలుసుకోవడం ఒక లెవెల్ ఆ తన ఎందు జ్ఞాతృత్వమును కూడా డ్రాప్ చేసేసి జ్ఞాతలేని జ్ఞానం అబ్జర్వర్లేని అబ్జర్వేషన్ అది ఈగో లెస్ అవేర్నెస్ అది సర్వాంతరం ఈగోకి కూడా అంతరం సర్వాంతర ఇంకొక మాట చెప్పేస్తే మంత్రం పూర్తయిపోతుంది పర ఏవా అది పరహ పరహ అంటే ఏమిటి దేహము మనస్సు దేహము దేశములకు సీమితమై ఉంటుంది అది దేశము యొక్క ఎల్లలకు హద్దులకు అతీతమైంది మనస్సు కాలమునకు సీమితమై ఉంటుంది ఇప్పుడు మీరు మనస్సుకేస్తూ చూడండి మనస్సులో వచ్చే సంకల్పాలన్నీ గతము భవిష్యత్తు కాలప్రవాహంలో ఉంటాయి ఇప్పుడు మనం క్లాస్ మానేస్తాను ఇంటికి వెళ్ళాలి అంటే మీరు కాలంలో ఉన్నారా లేదా ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుక్కోవాలి అది కాలమే కాబట్టి ఈ కాలప్రవాహంలో ఉంటాం మనం ఆ కాలము అది మనస్సుని శాసిస్తూ అటువంటి కాలమునకు అతీతమైనది ఆత్మచైతన్యము పరహ పర ఏవా ఈ విషయమంతా కూడా ఆ కహోళం బ్రాహ్మణమో లేకపోతే అసస్థ బ్రాహ్మణంలోనో ఎక్కడో చెప్పడమైనది పూర్ణముదూర్ణముదం ఓ శాంతి శాంతి శాంతి